కీర్తన రెండు వందల నాలుగు ఎన్నడు ఈడేరే ఈడేరేదెన్నడూ ఎన్ని లేవు జీవిపాట్లు ఏమి చెప్పేదికను నరజన్మమున పుట్టి నానాభోగాలు మరిగి అరినెరగక మత్తుడై ఉండును దురలోకముతోచ్చి సుకృతఫలములంది గరిమ విజ్ఞాన మార్గము విచారించడు పెక్కు కాలము ప్రతికి పెను కోరికలే కోరి అక్కడ విష్ణు పల్వక అలుసుడౌను మిక్కిలి తపము చేసి మించైన ఘనతకెక్కి చక్కక పరమైన తత్వము తెలియడు వేవేలు బుద్ధులు నేర్చి వేడుక శ్రీవేంకటేశు చందక చింత కుందునూ దైవమాతడే దయతలిచి గాని భావించి తనంతనైతే భవముల భవములబాయుడు